కర్మాసంభవాక్షేపోయ కథం సపురుష అంటే విద్వాంసుడు ఆత్మరుపుడు గనుక ఆత్మ అవిక్రియము గనుక ఆత్మయందు కర్మల సంభవము కావు గనుక సో అవిను ఎందే కర్మల సంభవం కావు గనుక కథం స పురుష హి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 డబ్బు కుదువ పెట్టవలేను అని చెప్పారనుకోండి మీరు అప్పుడే చాలా నీరసంగా ఉండి నాలుగ పెడస కట్టుకుపోతా ఒక కోక్కు పది రూపాయలు ఇచ్చి కొనుక్కు తాగబోతో ఉంటే ఈ మాట చెప్పారనుకోండి డబ్బు అని అంటే వెంటనే ఆ కోక్ కొనుక్కోవడం మానేసి దాహంతో సఫలం అర్థం కాదు అలా తీసుకోకూడదు వెంటనే మీరు కొనుక్కుని తాగండి ఆ డబ్బు రూపాయలు ఖర్చు పెట్టండి పదో ఇరవై మరి డబ్బు గొదవ పెట్టవద్ అనే మాట ఏమిటి ఇది మీరు ఓవరాల్ ఎకనామిక్ పాలసీలో భాగంగా చేసుకుని మొత్తం జీవితాన్ని ప్రతీ నెలా కూడా ఆ ప్రిన్సిపల్ బేసిస్ మీద నడిపించుకోవాలి లాస్టింగ్ చేంజెస్ రావాలి మీ అవుట్లుక్లో లాస్టింగ్ చేంజెస్ స్థాయిగా ఉండేటువంటి మార్పులు తీసుకొచ్చి దుబారా ఖర్చుని పక్కన పెట్టి అవసరమైన ఖర్చులు చేసుకుంటూ ఉండాలి అది దాని యొక్క ప్రిన్సిపల్ అలా అప్లై చేసుకోవాలి అంతేగాని అప్పుడే ఒక కప్పు కాఫీ తాగిపోతుంటే అభిమానేమని కాదు బండగా అలాగే ఆత్మకర్త కాదు ఆత్మకర్త అంటే మీ స్వరూపంలో మీరు కర్త కాదు అంటే వెంటనే తాగుతున్న మంచినీళ్ళకి కర్త ఇవ్వడను లేకపోతే ఇక్కడ క్లాసులో కూర్చున్న కర్త ఇవ్వడను అలాగా బండగా మొదలెట్టడం కాదు అడ్డగోలుగా రమ్మని కాదు అభిప్రాయం లేకపోతే ఇంక ఇంటికి వెళ్ళిపోయి ఈవేళ నుంచి నేను కర్తని కాదు కాబట్టి నువ్వు నాకేం చెప్పకు నేను నీకేం చెప్పను అలాగే కూడా కాదు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 కి నా ప్రమేయం ఏం లేదు కానీ లివింగ్ అంతా నేనే చేస్తున్నాను అని హౌ కెన్ యూసే దా లైఫ్ లేకుండా లివింగ్ ఉందండి ప్రాణం లేకుండా జీవితం ఉందా లేదు ఆ ప్రాణంలో మీ ప్రమేయం ఏం లేదు ఆ ప్రాణశక్తి దగ్గర మీ పురుషకారం ఏం లేదు కానీ జీవించే పద్ధతి మాత్రం అంతా నేనే హౌ సంథింగ్ ఈజ్ రాంగ్ ఆలోచన చేసే పద్ధతిలో తప్పు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 కానీ జాగ్రత్తగా పరిశీలించి చూసినట్లయితే ఎలాగైతే ఒక కట్టే ప్రవాహంలో వెళ్తున్నప్పుడు అది ఏ దిశలో వెళ్ళినా దాని కర్తృత్వం ఏం లేదు ఆ ప్రవాహం ఏ దిశలో తోసుకుపోతే ఆ దిశలో వెళ్ళింది అలాగే సినిమా తెరమీద ఉండేటువంటి హీరో హీరోయిన్లు వాళ్ళలో కర్తృత్వం అసలు సుతరామూ లేదు ఆ డైరెక్టర్ ఎలా గెంతమంటే అలా గెంతుతారు ఈ సినిమా హీరోలు ఈ సినిమా హీరో హీరోయిన్లు వీళ్ళు ఎన్ని పెళ్ళిళ్ళు అయినా చేసేసుకుంటారు ప్రతి సినిమాలోనూ ఓ పెళ్ళి ఒకటి చేసేస్తూ ఉంటారు మాంగళ్యతంతో నా నేనా అంటాను దాంట్లో కర్తృత్వం ఉండదు అలా డైరెక్టర్ చేయమన్నాడు చేశారంతే కా దానికి కర్తృత్వం అనేది ఉండదు మన జీవితం కూడా సినిమా తెరల మీద బొమ్మల వంటి జీవితము దీంట్లో కర్తృత్వం ఉందనే భ్రాంతి తప్పించి కర్తృత్వము లేదు కాబట్టి కర్తృత్వం లేదని తెలుసుకుంటే ఏం ఒరిగింది ఏం ఒరిగిందో తర్వాత చూడం ముందు తెలుసుకోవాల్సిన సత్యం తెలుసుకోవాలి సత్యాన్ని సత్యాన్ని తెలుసుకునేటప్పుడు దీనివల్ల ఉరిగిది ఏముందని వాడు ప్రశ్నించాడంటే వాడు సత్యాన్ని తెలుసుకునే అర్హత లేనివాడు అని అర్థం ఉరిగేది ఏముండేటండి సత్యాన్ని తెలుసుకోవటము అదే ఫలం ఇంక అంతకంటే వేరే ఫలం ఏం కావాలి సత్య జ్ఞానమే ఫలం ఇంకా వేరే ఫలం అక్కర్లేదు జ్ఞానానికి వేరే ఫలం ఈ ఫల ఫలబుద్ధి ఉన్నంతకాలం వాడికి వివేకం ఉండదు అదే శ్రీకృష్ణుడు చెప్పాడు నీ పన్ను చేరబాబు కర్మ ఫలాన్ని జోలికి ను తెలుసుకోవడం నీ వంతు నువ్వు తెలుసుకో దానికి ఫలం ఏమిటో తర్వాత చూద్దాం ఇప్పుడు బెంజీన స్ట్రక్చర్ ఏమిటో తెలుసుకున్నామని ప్రయత్నం చేస్తారు ప్రపంచం అంతా ప్రయత్నం చేసేవారు బెంజీన స్ట్రక్చర్ ఏమిటని ఆ కెక్కులే అనే సైంటిస్ట్ నిద్రపోతే వాడి కళ్ళలో ఏవో బొమ్మలు కనబడ్డాయి దాని గురించి ఆలోచిస్తే యూరేకా అన్నాడు మొన్నాడు పొద్దున్న ఎదిరా బెంజీన స్ట్రక్చర్ పబ్లిష్ చేసాడు దానికి అదే ఫలం ఇంక అంతకంటే దానికి వేరే ఫలం ఏమిటి వేరే ఫలం ఉండొచ్చు ఉండకపోవచ్చు దానికి అదే ఫలం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 తర్వాత వెంటనే మీకు అది అవగాహన వచ్చిందా కాదా అన్నది కాదు పాయింట్ యూ షుడ్ లుక్ అట్ ఇట్ విత్ ఎ పాజిటివ్ థింకింగ్ పాజిటివ్గా మనం కర్తలమా మన ఎందుకు కర్తృత్వం ఉన్నదా అని ఆలోచించుకోవాలి ఏం కర్తృత్వం ఉండేది ఏ కర్తృత్వం అలా ఉంటే అనిపిస్తుందంటీ యథా బుద్ధిద్యాహృత శబ్దాద్యర్థస్ అవిక్రియ ఏ సన్ బుద్ధివృత్తి వివేక విజ్ఞాన అవిద్య ఉపలబ్ధ ఆత్మా కల్ప్యతే దీని మీద ఒక శంక ఇప్పుడు జ్ఞానము కలుగుతోంది శబ్దజ్ఞానం కలిగింది జ్ఞాత ఎవరు ఆత్మ ఉన్నా కదా రసజ్ఞ రసజ్ఞానం కలిగింది ఆ జ్ఞాత ఎవరు ఆత్మజ్ఞాత ఉన్నా కదా అంటే మీరే చెప్పారు కదండి ఆత్మజ్ఞాత అని ఉంటారే మీరు ఆత్మ ఈజ్ ది నోవర్ అని మీరు అంటూ జ్ఞాతని మరి ఆత్మజ్ఞాత అంటే ఆ తా అనేది ప్రాబ్లం ఆ తా ఉంది చూసారా దట్ ఈస్ ది ప్రాబ్లం ఇంగ్లీష్లో ఈఆర్ అనే ప్రత్యయం ఉంది నోవర్ నోవర్ అంటే ఈఆర్ ఎప్పుడు వాడతారో తెలిసిన ఒక యాక్షన్ ఉండాలి ఆ యాక్షన్ చేసి వాడికి ఈఆర్ అని వాడతారు వన్ హూ నోస్ ఏమంటారు వాడిని నోవర్ వన్ హూ డజ్ డూ వన్ హూ యాక్ట్స్ యాక్టర్ స్పెల్లింగ్ గురించి చింత చేయకండి ఈ ఆర్ ఎందుకునో తేడా వచ్చింది అది సో నేను వాక్యం విన్నాను అది ఆయనకు గుర్తొచ్చింది ఇవి నాకు గుర్తొచ్చింది ఆ వాక్యం సో or or guy in english oh out there at the gate tak dil padai ah yeah this is the sentence the comers are coming the goers are going there is no askar <laughs> there is no tell us <laughs> they are activated there is no askar there is no teller ante telugu lo ila antam valavu telugu ni ay an english chesaadu sarvaadadi telugu lo aalochinchi english lo maatladadu so vocchi vaallu vastunaru poi vaallu pothunaru adige vaalledu idi vakyam ee vakyallo migo ai ar elavdo chusara one who tells teller one who asks asker like that ఈఆర్ ఈఆర్ ఈజ్ ది ప్రాబ్లం ఈఆర్ ఎప్పుడు వాడతాం మనం వాడు కర్త అనే సెన్స్లో వాడతాం ఈ ఆర్ సాంస్క్రిట్లో ఈ ఆర్ బదులు తృచ్ అనే పరిచయాన్ని వాడతారు తృచ్ చూ గురించి చింత చేయకండి చూ విద్వర్ణం అది పోతుంది ఆ తృ మిగులుతుంది వన్ హూ వన్ కర్త కర్త అంటే కర్తృ ధాతృ శబ్దం ఏంటండి ధాతృ ధాతృ ప్రథమ ఏకవచనం ఏమైనా ఉంటుంది ధాతా అని ఉంటుంది అలాగే కర్తృ అంటే కర్త భోక్తృ భోక్త ధాతృధాత సో ఈ విధంగా జ్ఞాతృ జ్ఞాత ఉపలబ్ధృ ఉపలబ్ధ ఇవన్నీ తురుచిపరిచేయాలి ఇప్పుడు ఆత్మ జ్ఞాత అని మీరు అంటారా అనరా అంటాము మరి ఆత్మజ్ఞాత అంటే తృచ్ఛింది జ్ఞాతృ నోవరైంది మరి నోవరైతే ఆత్మకర్త అయినట్టే కదా అంటే ఆత్మజ్ఞాత అని మేము అప్సల్యూట్ సెన్స్లో అనము అది ఎలాగంటే చూడండి బుద్ధ్యాద్యాహృత్య శబ్దాద్యర్థస్య ఇప్పుడు ఆత్మజ్ఞాత అన్నారు దేనికి జ్ఞాత శబ్దము అనే విషయానికి జ్ఞాత ఈ శబ్దము అనే విషయం ఎక్కడి నుంచి ఎక్కడ ఎవరు పట్టుకొచ్చారు దీన్ని బుద్ధి పట్టుకొచ్చింది బుద్ధి చెవి ద్వారా పట్టుకొచ్చింది బుద్ధి చెవి బుద్ధి ఆది శబ్దం చేతనం ఇంద్రియాన్ని తీసుకుంటాం బుద్ధి అంటే మైండ్ చెవి ద్వారా పట్టుకొచ్చింది దేన్ని పట్టుకొచ్చింది శబ్దాది అర్థస్య శబ్దము మొదలైన విషయాన్ని పట్టుకొచ్చింది ఒకప్పుడు నాలుగు ద్వారా రసముల్ని పట్టుకొస్తుంది ఇంకోప్పుడు కన్ను ద్వారా రూపాన్ని పట్టుకొస్తుంది ఇప్పుడేమో చెవి ద్వారా శబ్దాన్ని పట్టుకొచ్చింది ఈ శబ్దాన్ని పట్టుకొచ్చినప్పుడు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 బుద్ధిలో వివేక వికారం వచ్చేస్తుంది బుద్ధి వృత్తి వచ్చిందంటే వికారం వచ్చేస్తుంది కదండి ఇప్పుడు శబ్దజ్ఞానం కలిగింది బుద్ధిలో వికారం వస్తేనే శబ్దజ్ఞానం కలుగుతుంది శబ్దజ్ఞానం పోయి ఇంకో రూప జ్ఞానం కలిగింది అనుకోండి అంతకుముందు ఉన్న రూపం పోయి ఇంకో కొత్త రూపం వచ్చింది బుద్ధిలో వికారాలు వచ్చేస్తూ ఉంటాయి బుద్ధి మారిపోతూ ఉంటుంది మోడిఫికేషన్ వృత్తి అంటే మోడిఫికేషన్ మైండ్ మోడిఫికేషన్ మోడిఫై అయ్యేది కనుకనే మైండ్ మోడిఫికేషన్ ఉంది కాబట్టి మోడిఫికేషన్ అయ్యేది మైండ్ నాట్ ఆత్మ కానీ వీడికి ఆత్మకి మనస్సుకి తేడా తెలియదు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 ఉపలబ్ధ ఆత్మా కల్ప్యతే ఉపలబ్ధ అంటే జ్ఞాత అనర్థం ఉపలబ్ధి అంటే జ్ఞానం అనర్థం ఉపలబ్ధి జ్ఞానం ఉపలబ్ధ జ్ఞాత సో ఆత్మయే జ్ఞాతని కల్పించబడుచున్నది ఆత్మకి బుద్ధివృత్తికి వివేకము లేని సందర్భంలో ఆ వివేక వివేకం అంటే తేడా ఆ తేడా తెలియని సందర్భంలో అవివేక విజ్ఞానేనా అంటే వివేక విజ్ఞానం లేని సందర్భంలో అవివేక విజ్ఞానేనా అంటే వివేక అవిజ్ఞానేనా అని అర్థం ఇప్పుడు వెర్బు దగ్గరికి వెళుతుంది నై నా కాలం వెర్బులో అన్వయిస్తుంది అవివేకాన్ని తెలుసుకున్నాడని కాదు వివేకాన్ని తెలుసుకోలేకపోయాడనర్థం సో వివేకాన్ని తెలుసుకోలేకపోయిన సందర్భంలో వీడు బుద్ధివృత్తేతాననుకుని ఆత్మ ఎందు జ్ఞాతృత్వాన్ని కల్పించుకున్నాడు ఇది కూడా చాలా ప్రాక్టికల్ నేను మాట చెప్తా ఉంటా పాఠం ఇద్దరు శంకర భాష్యంలో అంతా ప్రాక్టికలే దీంట్లో ప్రాక్టికల్ లేని ఏదీ లేదు అకాడమిక్ ఏదీ లేదు ఎవ్రీథింగ్ ఈజ్ రియల్ అండ్ నవ్ అండ్ హియర్ మీరు అనుభవానికి తెచ్చుకోదగ్గ సత్యమే నేను ప్రశ్నలతో చెప్పండి నేను ఇప్పుడు ఒక శబ్దం చేస్తాను ఆ శబ్దం చేసిన తర్వాత మీరు ప్రశ్నకు సమాధానం ఓ ఇప్పుడు వినపడట వినికిడి జరిగిందా లేక మీరు విన్నారా నాకు చెప్పిన సమాధానం మీరు వినికిడి జరిగింది హియరింగ్ హ్యాపెండ్ మీరేమీ వినలేదు హియరింగ్ జరిగింది హియరింగ్ అయిన తర్వాత నేను విన్నాను అని వీడు అంటాడు ఇంకే తన మీద వేసుకునే అంతే కదా ఇప్పుడు కోడలు మొత్తం వంటంతా వండేసిన తర్వాత అత్తగారు వచ్చి చూసి ఇది నేనే ఉన్నానని చెప్పిందని ఓ సామెతో ఒకటి ఉంది ఆ రకంగా ఈ బుద్ధివృత్తులు ఇంద్రియాలు కలిసి రూప జ్ఞానాన్ని నిర్మాణం చేసి పెట్టేస్తే ఇది నేనే చేశాను అని వీడు అవివేకం చేత కాబట్టి హియరింగ్ నోబడి హియర్స్ యూ డు నాట్ హియర్ హియరింగ్ హ్యాపెన్స్ నేను దీనికి ఒక దృష్టాంతం హియరింగ్ నా అధీనంలో ఉంటే నేను ఏం చేస్తానంటే ఈ రోడ్డు మీద ఉండే సౌండ్లు ఏమీ వినను అని నేను నిర్ణయం చేసుకుని వినడం అలా సాధ్యమా బ్యాడ్ స్మెల్ నేను ముక్కు ఓ ముక్క నువ్వు బ్యాడ్ స్మెల్ చూడొద్దు అని నేను సెటిల్ చేసి పరిస్థితి ఇంక బ్యాడ్ స్మెల్ రాదు ఓన్లీ గుడ్ స్మెల్లే వస్తుంది ఈజ్ ఇట్ పాసిబుల్ ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇప్పుడు చెప్పండి ఆర్ యూ స్మెల్లింగ్ ఆర్ యూ స్మె ఆర్ యూ పిక్కింగ్ అప్ ది స్మెల్ ఆర్ స్పి స్మెల్ హ్యాపీన్స్ స్మెల్ హ్యాపీ నోబడి పిక్స్అప్ ది స్మెల్ స్మెల్ హ్యాపీన్స్ కానీ స్మెల్ హ్యాపీన్ అయినప్పుడు వీడు ఏం చేస్తాడంటే ఆ వివేకం లేక నేనే స్మెల్ పికప్ చేస్తున్నాను అని కర్తృత్వం నెత్తి వేసుకుంటాను కాబట్టి ఆత్మయందు జ్ఞాతృత్వం కూడా కల్పితమే ఆత్మజ్ఞాత ఏమీ కాదు ఆత్మజ్ఞానస్వరూపం జ్ఞానస్వరూపమే కానీ జ్ఞాత కాదు తృచ్ ప్రాబ్లం అంచేతనే సత్యం జ్ఞాత అనంతం బ్రహ్మాన్ని ఉండదు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మాన్ని ఉంటుంది జ్ఞానం ఆత్మ బంగారం ఆత్మ నెక్లెస్ కాదు ఆత్మ బంగారు నెక్లెస్ అంటే మోడిఫికేషన్ వచ్చేసింది చూడండి అదే సమావే ఆత్మానాత్మవివేకజ్ఞాన బుద్ధివృత్త విద్య అసత్య రూపే పరమాధత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 సరే ఏదో ఈశ్వరుని అనుగ్రహం వల్ల సంతానం కలిగింది వాడు పెరిగాడు పెద్దవాడు వేయడు కష్టపడి చదువుకున్నాడు పెళ్ళి వచ్చే టైం అయింది ఎవడో ఓ తండ్రి పిల్లనిచ్చాడు వీడు పెళ్ళి ఆడాడు ఇంట్లో మన కర్తృత్వం ఏంది మనం ఈశ్వరుని అనుగ్రహం చెప్పి సంతోషించవలసిన వాళ్ళమే కానీ ఏమీ లేదు అని రెండో తండ్రి అనుకున్నాడు ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఈ మొదటివాడు అవిద్వాన్ రెండో వాడు విద్వాన్ అనుకోండి ఇప్పుడు ఈ విద్వత్త ఈ విజ్ఞానం వల్ల ఉపయోగం ఉందా లేదా సామాన్యమైన ఉపయోగం కాదు ఈ మొదటివాడికి సంసారి అని పేరు వాడు హీజ్ హీ ప్రిపేర్డ్ ది గ్రౌండ్ ఫర్ సో మచ్ పెయిన్ ఇన్ లైఫ్ బతుకున్నంతకాలం దుఃఖానికి కావలసిన వ్యవస్థ రెడీగా చేసి ఈ పైన ఇంకా ఈ పైన ఎంతకాలం ఆయుద్దాయి ఉంటే అంతకాలం కొడుకు తలపుచ్చినప్పుడల్లా దుఃఖించడమే వీడికి మిగిలింది అంతే కదండి ఎందుకంటే వాడు చెప్పిన మాట ఎలాగో ఉండవు వాడి జనరేషన్ వేరు వీడి జనరేషన్ వేరు వాడు చెప్పిన మాట పెట్టాడా వీడు పది రూపాయల కాగితం ఖర్చు పెట్టాలంటే వీడు పిసికి పిసికి ఖర్చు పెడతాడు వాడు పది రూపాయల కాగితాన్ని అలాగ ఐదు కాగితాలు తీసేలా విసుకుంటాడు కుర్రాళ్ళు రూపాయలు ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి మన దృష్టిలో మనకి రూపాయికి ఉండే విలువ వాడికి తెలియదు మన దృష్టిలో రూపాయి అంటే కొంచెం బియ్యం కొనుక్కున్న రోజులు వాడి దృష్టిలో రూపాయి అంటే వాడు తిని చాకలెట్కి ఐదు రెట్లు అయితే కానీ వాడు తినే చాకలెట్ రాదు ఇట్ క్యాక్టర్ ఐదు రూపాయలు ఇస్తే కదా రాదు వాడి ఆ ధోరణలో వాడి రూపాయి ఉంటుంది మన రూపాయి కుంచె బియ్యం రూపాయి లెక్కలో ఉంటాం రూపాయి పాల్ దానంలాగా సో ఆ ధోరణలోంచి మనం వచ్చాం వాడికి మనకి ఎక్కడ కుదురుతుంది మనకి రూపాయి కాసును చూస్తే అది విలువైన వస్తువుని ఎక్కడో వేసుకుంటాం మనం వాడు రూపాయి కాసులు ఉంటే దాన్ని ముట్టుకోడు వాడు ఎందుకంటే చాకలెట్ కూడా రూపాయి కాస్త వాడికి పనేమిటి కాబట్టి వాడికి ఈ జనరేషన్ గ్యాప్ అనేది తప్పదు కాబట్టి వాడు చెప్పిన మాట వినేది ఎలాగో లేదు ఈ ఈ అవిద్వాన్ ఉన్నాడే నేనే కర్మలని చేశాననేవాడు వాడు దుఃఖపడ్డమే వాడి స్వభావం ఈ విద్వాన్ ఉన్నాడే వాడు దుఃఖానికి దూరంగానే ఉంటాడు అట్లీస్ట్ ఆ భారం పోయింది వాడికి అంతే అది మహాభారం అది ముళ్ళ కిరీటం అంటారు ఆ కర్తృత్వం అన్నది కిరీటం ఆ కిరీటం పెట్టుకుంటే ముళ్ళు గుచ్చేసుకుని రక్తం కారిపోతూ ఉంటుంది అలాంటి కిరీటం ఈ కర్తృత్వం అనేది అంత పొరపాటు అదే కానీ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 కాబట్టి బుద్ధివృత్తులు అలా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వాటి అందరి కర్తృత్వం మన మీద ఉండదు అది అనాత్మధర్మం అది కాబట్టి నేను కర్తనే కాదు బుద్ధివృత్తులను దర్శించి వాడనే కానీ నేను నేను బుద్ధివృత్తులందు ఉండే కర్తృత్వంతో నాకు సంబంధం లేదు అని తెలుసుకుంటాడు కాబట్టి ఇప్పుడు బుద్ధివృత్తి శబ్దరూపంగా బుద్ధివృత్తి నిర్మాణం అయింది నేను అవిక్రీయుడుగానే ఉంటాను నాలో ఏ వికారమో ఉండదు శబ్దవృత్తి పోయి రూపవృత్తి వచ్చింది అనుకోండి నాలో ఏ వికారమో ఉండదు రసవృత్తి వచ్చిందనుకోండి నాలో ఏ వికారమో ఉండదు మంచి శబ్దం వచ్చిందనుకోండి వికారం ఉండదు చెడు శబ్దం వచ్చిందనుకోండి వికారం ఉండదు అసలు ఇంకొకటి వికారం ఉన్నప్పుడే మంచి చెడు అనే లేబిలింగ్ వస్తుంది వికారం లేనివాడికి మంచి చెడు ఏమిటి ఒక నన్ను అడిగారు కూరలో ఉప్పు తక్కువైందా ఎక్కువైందా అని అడిగారు నేను నేను చెప్పాను నేను గమనించలేదండి అని చెప్పి ఎందుకంటే ఈ ఉప్పు రుచి నేను మర్చిపోయాను నాకు ఉప్పు రుచి తెలియదు మీరు కొంచెం ఉప్పు ఎక్కువ వేస్తే తెలుస్తుంది కానీ లేకపోతే ఉప్పు తక్కువైందనే బెంగ నాకు లేదు అది మీరు అడిగితే కానీ నాకు తెలియదు సపోజ్ అలా నేను ఇంకే దృష్టాంతం చెప్పాను ఆ విధంగా బుద్ధివృత్తి ఎందు నిర్మాణమయ్యే వికారములు ఏవైతే ఉంటాయో వాటి వల్ల నేను ఎప్పుడు ప్రభావితున్నవుతాను వాటితోటి మమేకం అవ్వాలి తాదాత్మ్యం ఉన్నప్పుడే ప్రభావితున్న అవుతాను ఒక మ్యూజిక్ వింటున్నాడు ఒక అరగంట సేపు మహానందంగా మ్యూజిక్ విన్నాడు తర్వాత ఇంకో పాటం మొదలుపెట్టేప్పటికి చెస్ ఈ మ్యూజిక్ బాగోలేదు అని అక్కడి నుంచి లేచి చక్కపోయాడు కోపంగా అప్పుడు అలా చేస్తే అది చాలా గొప్పదని మనం అనుకుంటాం లోకంలో ఏదో దృష్టి లోకంలో ఏంటంటే మ్యూజిక్లో ఏదైనా పిసిన తేడా వచ్చిందనుకోండి చెస్ వాట్ నాన్ సెన్సిటీస్ అని గెటాప్ అని గెటా ఉంటే వాడు గొప్పవాడనే దో దృష్టి నేనంటాను అది గొప్పతనం కాదు అది నువ్వు చెడ్డ మంచి మ్యూజిక్ని విన్నప్పుడు వికారం పొందకుండగా చెడ్డ మ్యూజిక్ విన్నప్పుడు వికారం పొందకుండా ఉంటే అది గొప్పద ఎందుకంటే బుద్ధి ఎందు అటువంటి మార్పులు వస్తూ ఉంటాయి మంచి మ్యూజిక్ విన్నప్పుడు బుద్ధిలో ఉల్లాసం వస్తుంది కొంచెం మ్యూజిక్ రుచి రుచి తేడా వచ్చిందనుకోండి మ్యూజిక్ వాడు స్వరం బాగా పాడలేదు అనుకోండి బుద్ధికి కొంచెం కలుషితంగా అనిపిస్తుంది ఓ చెస్ బాగులేదే మ్యూజిక్ బుద్ధి ఎందు ఒక ఏర్పడుతుంది ఇప్పుడు మీరు ఆ బుద్ధివృత్తితో తాదాత్మ్యాన్ని చెందితే సంతోషాన్ని పొందుతారు దుఃఖాన్ని పొందుతారు తాదాత్మ్యాన్ని చెందకుండా నిర్వికారంగా ఉన్నారనుకోండి యు ఆర్ నాట్ పెర్ పెర్టర్బ్డ్ బై ఏదర్ సిచ్యువేషన్ కాబట్టి ఒకప్పుడు సంతోషపడి ఇంకోప్పుడు దుఃఖపడడం కావాలా లేక రెండు సందర్భాల్లోనూ నిర్వికారంగా నిశ్చలంగా ఉండడం కావాలా ఆత్మయందు ఏ రకమైన వికారము ఉండదు వికారం ఉన్న సందర్భంలో మంచి చెడు అనే విభాగం కూడా నిర్మాణం అవుతుంది వికారం లేనివాడికి వాడు మంచి చెడు ద్వంద్వాలను అంత గట్టిగా పట్టుకోలేదు ద్వంద్వాలకు అతీతంగా పోతూ ఉంటాడు వాడికి ద్వంద్వాల ఆనవు ద్వంద్వాలు ఎవడికైతే బాగా గట్టిగా కనపడతాయో వాడు సంసారి అనిపడు ఎవడికి ద్వంద్వాలు గట్టిగా కనపడవో ద్వంద్వాల మించి అలా పైపోయినా అలవకగా పోతూ ఉంటాడు ఎవడో ఒకడు పట్టుకునే రే ఈ ద్వంద్వరా అని చెప్పిదాకా ఇది వీడికి ద్వంద్వం అని తెలీదు ఆ స్థితిలో ఎవడైతే ఉంటాడో వాడు నిర్ద్వంద్వ వాడు ద్వంద్వతీతో విమత్సర ద్వంద్వాలకు అతీతంగా పోతాడు వాడు జ్ఞాని కాబట్టి ఆత్మజ్ఞాని బుద్ధివృత్తులలో వచ్చే తేడాల చేతను ప్రభావితుడు కాడు ఎందుకని ఆత్మ అనాత్మ వివేక జ్ఞానం వాడికి ఉంది ఆ వివేక జ్ఞానం ఉండడం చేత పరమార్థత అవిక్రీయ ఏవ ఆత్మ విద్వానుష్యతే కాబట్టి వాడు నిర్వికారంగా ఉండిపోతాడు ఈ నిర్వికారంగా ఉన్నది ఏమిటది ఆత్మ అవిక్రియ ఆత్మ ఆ వికార రహితమైన ఆత్మకే ఆత్మజ్ఞాని అని పేరు పెట్టారు అంతేగానే ఆత్మ ఒకటి ఆత్మజ్ఞాని మరొకటి కాదు బండరాయి ఒకటి బండరాయిని తెలుసుకున్నవాడు ఇంకొకటి అన్నట్టుగా అలా కాదు ఆత్మయే ఆత్మజ్ఞాని అనబడుతుంది అయితే పైన అవిద్య అన్నారు అజ్ఞానం ఇక్కడికి వచ్చేటికి విద్య అన్నారు మరి వీడు విద్వాన్ కదా విద్వాంసుడు కదా విద్వాంసుడు అంటే విద్య గలవాడు అంటే ఇప్పుడు ఇక్కడికి ఎన్ని తెలియ్ రెండు వచ్చాయి ఒకటి ఆత్మ రెండవది ఆత్మవిద్య అలాగేమీ లేవు ఆత్మయే ఆత్మవిద్య కాబట్టి అది కూడా అన్నారు ఆయన విద్యయా అసత్య రూపయా విద్య కూడా అసత్యరూపమే జ్ఞానం అనేది జ్ఞానం అంటే పర్టికులర్ నాలెడ్జ్ ఇప్పుడు మోక్షము బంధము కాబట్టి బంధం సత్యమైతే మోక్షం సత్యం బంధం కల్పితం అనుకోండి అప్పుడు మోక్షం ఏమిటవుతుంది కల్పితమే కాబట్టి అజ్ఞానము మిథ్యయే జ్ఞా ఆత్మజ్ఞానము మిథ్యయే ఉన్నది ఆత్మ మాత్రమే ఇప్పుడు మీలో ఒక వికారం కలిగింది అనుకోండి వికారం కలిగితే ఆ వికారంతో మీరు దుఃఖాన్ని అనుభవిస్తారు ఆ వికారము మిథ్యా అని తెలుసుకుంటారు అది ఆత్మస్వరూపంలో వికారము లేదు అని తెలుసుకుంటారు తెలుసుకుంటే నిర్వికారంగా ఉండిపోతారా అంతకంటే ఇంకేదైనా అదనంగా ఉంటుందా నిర్వికారంగా ఉంటారంతే అదేమిటండి ఇంతకుముందు వికారంగా ఉండి ఆ వికారము పోయి ఇప్పుడు ఆత్మజ్ఞానం చేత నిర్వికార స్థితిని పొందిన అవిక్రీయాత్మను నేను అలా ఉంటారా లేక కేవలం అవిక్రీయాత్మగా ఉంటారా కేవలం అవిక్రియాత్మగా ఉంటారు అంతే తుఫాను వచ్చి ఆగిపోయింది శాంతిగా ఉంది ఈ శాంతి ఈ శాంతికి మామూలు శాంతికి తుఫాను వచ్చి ఆగిపోయిన శాంతికి మళ్ళీ అలాగే ఏమైనా తేడా ఉంటుందంటే శాంతి అంటే శాంతే శాంతికి ముందుని బట్టి శాంతి మారదు కాబట్టి ఆత్మ అజ్ఞానం ఉన్నది అజ్ఞానం పోయింది జ్ఞానం చేత అజ్ఞానం పోయింది అజ్ఞానము ఇచ్చే ఆ అజ్ఞానాన్ని పోగొట్టేనా ఆత్మజ్ఞానము ఇచ్చే ఆత్మ మాత్రమే సత్యం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 విద్వాన్ అని ఒక పేరు పెట్టాం వాడు విద్వాన్ ఇది ఉచ్యతే చెప్పడానికి కమ్యూనికేట్ చేయడానికి ఒక పదాన్ని ప్రయోగించాలి కాబట్టి వాడికి విద్వాన్ పేరు పెట్టాం అంతేగాని వాడు విద్వాన్ అంటే ఆత్మ ఆత్మగితడు ఆత్మవిద్య ఇవన్నీ మూటకట్టు కూర్చున్నాడు అని అభిప్రాయం కాదు అవిక్రియ ఆత్మస్వరూపుడుగా మిగిలి ఉన్నాడు అని అభిప్రాయం వాడిని విద్వాన్ అని అంటారు తర్వాత విదూష కర్మాసంభవచనాత్ కాని కర్మాణి శాస్త్రేణ విధీయ తాని అవిషో విహితి భగవతో నిశ్చయ అవగమ్యత కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే ఆత్మజ్ఞానికి కర్తృత్వం కానీ కారయతృత్వం కానీ లేదు అంటున్నాడు ఆత్మజ్ఞాని కర్తలని చేస్తా కర్మలని చేస్తాడా చేయిస్తాడా అని ఆక్షేపం చేశాడు అంటే కర్మలని చేయడు చేయించడు అని అంటున్నాడు ఆయన అలా అన్నాడంటే మరి వేదంలో ఆ కర్మలని విధించాడు ఈ కర్మలని చెయ్యి కర్మలని చెయ్యి అని కర్మలను ఇప్పుడు వేదం విధించిన కర్మలు ఆత్మజ్ఞాని కోసం విధించినవని మరి ఆత్మజ్ఞానికి కర్మలు లేవని స్పష్టంగా చెప్తూ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 నువ్వు అజ్ఞానివో కావో నేను తర్వాత చెప్తాను ముందు నువ్వు చెప్పింది కర్మల కర్తవ్ నువ్వు కాదా ఉన్నా కదా నేనే కర్తనే మరైతే నువ్వు అజ్ఞానమే ఇది ఒక మీమాంస ఉందో చోట నేను అజ్ఞాని అంటే నేనేమో వేదం అంతా వల్లించాను పూర్వమీమాంసా శాస్త్రం అంతా చదివాను ఏ కర్మ ఏ ఇష్టి చేయాలో నాకు తెలుసు నీకు తెలుసా ఎప్పుడు హోమం చేయాలో ఏ క్రమంలో చేయాలో నీకు తెలుసా నీకు తెలియదు కదా నువ్వేమో ఉపనిషత్తు ఒక చాప్టర్ వల్లించి వచ్చి మాట్లాడుతున్నావు మేము ఎనభై ఒక్క చాప్టర్లు వదిలి డెబ్భై ఎనిమిది చాప్టర్లు వదిలించాం నువ్వేమో మా మేము అజ్ఞానులవా మాకు జ్ఞానం లేదు అంటే అజ్ఞానము అంటే అవి అపరజ్ఞానం ఉందని కానీ అర్థం అపరజ్ఞానం అని అర్థమే కానీ పరజ్ఞానము గలవాడవు కాదు నీకు ఉంది జ్ఞానం కానీ అది రిలేటివ్ నాలెడ్జ్ మాత్రమే సంసారానికి సంబంధించిన జ్ఞానమే కానీ మోక్షానికి సంబంధించిన జ్ఞానం పరమార్థ జ్ఞానం కాదు అంటే పోలీ ఎంతో కొంత జ్ఞానం ఉందని ఒప్పుకున్నావు కానీ మాకున్న జ్ఞానం పరమార్థ జ్ఞానం కాదు నీకున్న జ్ఞానమే పరమార్థ జ్ఞానం అవును వైసాహీనే శాస్త్రం అలా ఉంది నువ్వు తెలుసుకుంటే తెలుసుకో తెలుసుకోకపోతే కంగారు తర్వాత తెలుసుకుంటుంది వ్యవస్థ మాత్రం అదే సలహా నన్ను దీని మీద పూర్వపక్షం మరి అంచనే ఇలా అని కూడా సలహా చెప్పాడు ఎక్కడ పడితే అక్కడి నేను చెప్పినవన్నీ చెప్పద్దు అన్నాడు నా బుద్ధి భేదం జన ఏది అజ్ఞానం కర్మసంగినాం అమ్మ ఎంత మాట నేసాడు అజ్ఞానం కర్మసంగినాం కర్మయందు సంగము కలిగి ఉండుట సంగం అంటే ఏమిటో కర్మ చేసి వాడిని నేనే అది కర్మసంగం వాడి అజ్ఞాని కర్మసంగము కలిగిన అజ్ఞాని ఉన్నాడే వాడి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చెప్పకోవాయి అన్నాడు ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పారనుకోండి ఈ కర్మలన్నీ నేనే చేస్తున్నాను అనుకుంటున్న వాడి దగ్గరికి వెళ్ళి చెప్తే వాడిని మనం వాడిని మనం ఎటు కాకుండా చెడగొట్టిన వాళ్ళు ఏదో చేసుకుంటున్నాడు చేసుకుంటాడు కామ్యకర్మలు చేసుకుంటూ ఉంటారు కామ్యకర్మలు చేసుకుంటూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ కామ్యకర్మ పుత్రకామేష్ఠి చేసుకుంటున్నాడు ఒకటి పుత్రకామేష్టి యజ్ఞం చేస్తున్నాడు అక్కడికి ఫెర్టిలిటీ సెంటర్లోనే అయిపోయి ఇంక ఇప్పుడు పుత్రకామేష్ఠి దగ్గరికి వచ్చాడు పుత్రకామేష్ఠి చేస్తుంటే స్వామీజీ మీ ఆశీర్వచనం కావాలి పుత్రకామ్యష్టిని చేసుకుంటున్నాం అంటే శుభవనాలు కానీ ఎందుకురా పుత్రుడు కాతే కాంత కస్తే పుత్ర ఏం ఇది అని ఎలా అంటాం మాట తప్ప రైట్ అంటే రైటే దాంట్లో సందేహం ఏముంది ఏ ఏమిటి పుత్రుడు పుత్రుడు ఉన్న వాళ్ళందరూ ఏమి పుత్రుడు వస్తే నువ్వేం ఉద్ధరించబోతావు అని అలా చెప్పకూడదు ఎదురు చేసుకుంటున్నావు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 ఈ రోజుల్లో పద్నాలుగేళ్లకే ఎదిరిస్తారు టీనేజర్ అంటేనే ఎదిరిస్తారు నేను అమెరికాలో చూశాను తల్లి కూతురుతో అంది ఐ షటాప్ ఐల్ స్లాప్ యూ అంది తల్లి ఇంగ్లీష్లో మాట్లాడతారు కదండి అంటే ఆ అమ్మాయి అందే మామ్ ఐఎమ్ ఫోర్టీన్ ఇట్ ఈజ్ ఎల్లేగల స్లాపింగ్ ఈజ్ ఎల్లేగలండి ఇంక తల్లే మాట్లాడుతుంది అప్పుడు నేను చెప్తాను కాతేకా అంతా కస్తే పుత్రా మనం అలా అనుకుంటామే కానీ దీంట్లో సకల ప్రాణులు కూడా తమ తమ ప్రారంధాలను అనుభవించడానికి వస్తారు అనుభవిస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు మన కర్తృత్వం ఏం లేదని చెప్తే కాబోస్ అనిపిస్తుంది అప్పుడు ముందే తెలుసుకుంటే మంచిది కానీ ముందు తెలియదు సాధారణంగా కొంచెం జీవితంలో డక్కాముక్కలు తిన్న తర్వాతనే తెలుసు అంచే వేదాంతానికి కొంత మెచ్యూరిటీ ఉండాలి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 అవిదూషవ విధీయతే విదిత విద్య పిష్టపేషణవత్ విద్యా విధానానర్థక్యాత్ని మీద పూర్వపక్షం ఒకటి బిల్డప్ చేస్తున్నాను నను ఓకే విద్య అంటే జ్ఞానం ఆత్మజ్ఞానం కర్మలు ఎవళ్ళ కోసం విధింపబడ్డాయి అజ్ఞానికి విధింపబడ్డాయి ఆత్మజ్ఞానం లేనివాడికి ఆత్మజ్ఞానం ఎవళ్ళ కోసం విధింపబడింది ఆత్మజ్ఞానం లేనివాడి కోసమే ఆత్మజ్ఞానం ఉన్నవాడికి ఆత్మజ్ఞానాన్ని విధించడం ఎందుకంటే పిష్టపేషణం పిష్టపేషణము అంటే పిండిని రుబ్బీది పిష్టం అంటే పిండి దాన్ని రుబ్బడం పిండిని ఏమిటి అది మామూలుగా పప్పు పప్పుగా ఉంటే రుబ్బాలు కానీ పిండిని ఏమిటండి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 అవిదూష కర్మాణి విధీయంతే నా విదూషి విశేష నా ఉపపద్యతే సో ఆత్మజ్ఞానము అజ్ఞానికే కర్మలు అజ్ఞానికే అంతా అజ్ఞానికే అయినప్పుడు కర్మలు అజ్ఞానికి జ్ఞానము జ్ఞానికి అవ్వు తేడా ఒకటి పట్టుకొస్తున్నావు ఆ తేడా పొసగదు కరెక్టే కదండి అది టెక్నికల్ టెక్నికల్గా తీసుకొస్తున్నారండి ఒకప్పుడు పూర్వపక్షాలు టెక్నికల్గా ఉంటాయి అయితే దాంట్లో ప్రాక్టికల్ అవుట్లుక్ మనం చూసుకోవాల్సి ఉంటుంది ప్రాక్టికల్ అంతా ప్రాక్టికలే కదా ఇక్కడ పాయింట్ ఏంటంటే నువ్వు డోంట్ స్టాండ్ ఆన్ టెక్నికాలిటీస్ టెక్నికాలిటీస్ మీద నువ్వు నిలబడొద్దు నువ్వు తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నించే చాలామంది ఏం చేస్తారంటే సత్యాన్ని తెలుసుకుందుకు ముందుకు రారు సత్యాన్ని తెలుసుకోవాలంటే ధైర్యం ఉండాలి ఏదో ఒకటి అడ్డు పెట్టుకుని నిలబడిపోతాం కొంతమంది ఏమంటారంటే మా మా గురువుగారు ఎలా చెప్పలేదండి ఎంత మీ గురువు మా గురువు గారు ఎలా చెప్పలేదండి అదొక హేతువా సత్యాన్ని తెలుసుకోకపోవడానికి హేతువాది తప్పు ఆయన ఎత్తిమీర వారేయడం ఈ దోషాన్ని తీసుకెళ్ళి సత్యాన్ని మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది కానీ గురువు గారు సత్యాన్ని బోధిస్తారు గురువు పాత్ర ఉంది అంతేగాని నువ్వు గురువును అడ్డుపెట్టుకుని అసత్యంలో బతకమని చెప్పడానికి గురువును అడ్డు పెట్టుకోవడం పొరపాటు ఇంకొకళ్ళు ఏమంటారంటే అబ్బే ప్రస్తుతం ఇంకా చాలా బాధ్యతలు ఉన్నాయండి దీని సంగతి తర్వాత చూద్దామని అంటారు సత్యాన్ని తెలుసుకుంటే బాధ్యతలు తగ్గుతాయా పెరుగుతాయా తగ్గుతాయి బరువు తగ్గుతుంది సత్యాన్ని తెలుసుకుంటే బరువు తగ్గుతుంది కానీ చాలామంది ఏమని భయపడతారంటే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 సో సత్యాన్ని తెలుసుకునే ధైర్యం ఉండాలి వాడు తాడు చూసి పావు అనుకుని భయపడుతూ ఉంటాడు భయపడుతుంటే వెనకాల నుంచి వాళ్ళ అమ్మగారో వాళ్ళ మామగారో వచ్చి పోలారే ఆయన నువ్వు మొక్కుకో కొడుకు పుడితే సుబ్రహ్మణ్య స్వామి పేరు చెప్తాను మొక్కుకోని ఆవిడ సలహా ఇచ్చేస్తారు వెంటనే ఇక్కడ వీడు చేసిన ఘనకారు ఏంటంటే తాడు చూసి పావనుక్కుంటాడు ఆఖరికి వాడికి శుభు అనో శుభ్ర అనో ఏదో పెడతారు ఆ సంస్కృత పదం కూడా సరిగ్గా పెట్టాలి దాన్ని కూడా విరగి విరిచేసి పెడతారు అని అలాగే దాని చుట్టూ ఏదో సూపర్స్ట్రక్చర్ అల్లుతోటి తప్పించి అసలు సత్యం తెలుసుకునే ప్రయత్నం చేయడం ఇంక ఇక్కడ టెక్నికాలిటీ మీకో ఇప్పుడు చూడు శాస్త్రం కర్మలు ఎవరి చెప్పింది జ్ఞానం ఎవరి చెప్పింది అదంతా నీకు నీ స్వరూపంలో వికారము కర్మ కర్తృత్వం ఉందా లేదా అది తెలుసుకో నువ్వు నువ్వు ఆ సత్యం తెలుసుకో ఇప్పుడు శాస్త్రమైన సత్యాన్ని చెప్పాల్సిందే కానీ ఏదో తలగెందులు చేసి మసిపుసి మారేడుకాయ చేస్తే శాస్త్రంతో మాత్రం ఉపయోగం ఉంది ఆత్మశాస్త్రం కదా ఇది ఆత్మశాస్త్రం అంటే శాస్త్రం చెప్పింది కాబట్టి తెలుసుకుంటావా లేకపోతే నాకు నా స్వరూపంలో ఉంది కాబట్టి తెలుసుకుంటావా కాబట్టి ఒక మహాత్ముడు దగ్గరికి వెళ్ళి అడిగారు ఏం చదువుతున్నారు నేను ఉపనిషత్తు చదువుతున్నాను దీంట్లో నా స్టోరీయే ఉందని చెప్పాడు ఇదంతా నా ఆటో బయోగ్రఫీ అన్నాడు ఏమిటి మీ ఆటోబయోగ్రఫీ ఏమిటండే కెనోపనిషత్తు అన్నాడు కెనోపనిషత్ ఇస్ మై బయోగ్రఫీ అన్నది అలా శాస్త్రాన్ని అవగాహన చేసుకునే ప్రయత్నం చేయాలి కానీ మరి కెనోపనిషత్తులో ఆత్మ అకర్త అని చెప్పారే మరేమో అక్కడ సత్యనారాయణ వ్రతం పుస్తకంలో ఇంకోలా చెప్పారు మరి అది ఎలాగండి నేను అలాగ టెక్నికల్ పట్టుకొస్తే ఇలాగా ఈ సత్యనారాయణ వ్రతం కథలు ఉన్నాయి ఈ కథలని సెటిల్ చేయటం అది మానవ మాతృడికి సాధ్యమే ఈ అమెరికాలో పెద్ద చర్చ ఇది ఈ చర్చ్ నేను అలా సైడ్ లైన్స్ నుంచి పరిశీలించాను ఈ దీన్ని ఎలా వీళ్ళు సెటిల్ చేస్తాను ఎందుకంటే నాకే సెటిల్మెంట్ దొరకలేదు అప్పుడు స్వామీజీ ఫైనల్గా ఏం చెప్పారంటే మీరు వ్రతం చేసుకోండి పెర్ఫెక్ట్ క్లీన్ ఆ కథల జోన్కి వెళ్ళొద్దని చెప్పారు ఎందుకంటే ఆ కథల నుండి ఆ రాగద్వేషాలు తప్పింకేం లేదు అబో చాలా ప్రాబ్లం ఆయన చెప్పిందంటే మీరు వ్రతం చేసుకోండి సత్యనారాయణ వ్రతం ఈజ్ క్లీన్ డూ ఇట్ బై ఆల్ మీన్స్ డోంట్ వరీ అబౌట్ దీస్ స్టోరీస్ లేకపోతే కళ్ళు అంటే కళ్ళు మూసుకుని కళ్ళు అంటే బుద్ధిని ఒక్క పిసర స్టర్న్లో పెట్టేసి చక్కగా చదివేసుకుని లేదు చక్కకుండా అంతే అంతేగాని ఆ స్టోరీల నుంచి మెసేజ్ లాగి ప్రయత్నం చేశారంటే ప్రాబ్లమ్స్లో పడతారు సుప్రభాతం లాగా డోంట్ అవిచారిత రమణీయ డోంట్ డోంట్ గో డీప్ ఇట్ ఇట్ జస్ట్ లీవ్ ఇట్ వెర్ ఇట్ ఈస్ సో అలా టెక్నికాలిటీస్లోకి వెళ్ళొచ్చు ఇక్కడ వీరు టెక్నికాలిటీలోకి పోయాడు అజ్ఞానికి కర్మలు విధింపబడ్డా ఏం చెప్పారు మరి అజ్ఞానికి కర్మలు విధింపబడితే జ్ఞానానికి కర్మలు అజ్ఞానికి ఏదో డిఫరెన్స్ ఉండాలి జ్ఞానానికి కర్మలే జ్ఞానం కూడా కర్మ అజ్ఞానికే చెప్పారు అని అలా చెప్తే తేడా ఏం లేదే విశేష నోపద్యతే సో అవిదూష విదూష అని తేడా ఏదో ఉండాలి కదా అదేమీ తేడా లేదే అని పూర్వపక్షం నా దాని మీద సిద్ధాంతం వీలు కంటిన్యూ ఓం పూర్ణముదం పూర్ణముదం పూర్ణ పూర్ణముద్యతే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమైవశిషం శాంతిశాంతిశాంతి హరి ఓం శ్రీ గురుగ్యో నమ హరి ద్రీకృష్ణార్ నమస్తూ రేవటి